అయితే హెచ్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం సాధారణంగా ఇస్రాల్ ఫదు ఈ వాక్యాన్ని సైతాంతి సైతాంతి అంటే ఒప్పుకోరు కానీ ప్రపంచమంతట క్రైస్తవ సంఘంలో కొన్ని రెండు సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘం మటుకు ఒప్పుకుంటుంది ఇస్ కథలు ఈ రోజు కూడా ఎందుకంటే పన్నెండవ వచనం నుంచి చూస్తున్నాం దానికి ముందు మరి యహో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది నరపుత్రుడ తూరు రాజును గూర్చి అంగలాత్తు ప్రవచనం ఎత్తి ఇలాగ ప్రగ ప్రకటింపు ప్రభు యువహల వచ్చింది ఏమనగా పూర్ణ జ్ఞానంను సంపూర్ణ సౌందర్యం గెల కట్టడమునకు మాదిరివి అన్న విషయం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది తురు సంబంధించింది కాబట్టి సైతానికి సంబంధించింది కాదు లూసిఫర్ సంబంధించింది కాదని చెప్తుంటారు అయితే ఒకరు నిజంగా తురురాజు అయితే పద్ పద్నాలుగో వర్షంకి వచ్చినప్పుడు చెరుబు అంటున్నాడు మళ్ళీ చెరువు ఎట్లయితే తురురాజు కాబట్టి ఇది తురువాజుకు సంబంధించిన కాదు ఇస్రాయిల్ ప్రజలు అబద్ధాన్ని ఆశ్రయించినారు సత్యాన్ని ధృనీకరించరు వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు సత్యాన్ని ధృనీకరిస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా కాబట్టి పదమూడవ వర్షంలో దేవుని తోట యగు ఏదైనాలో నీ తెలుసు ఏదైనా తోటలో ఉండే అతను దేవుడు ఆయన ఏదైనా తోటను సృష్టిస్తే అప్పుడు అతనున్నాడు అక్కడన్న జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత పదమూడవ వర్షంలో మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సూలిమాని రాయి మరకతము నీలము పద్మనాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు కాబట్టి లూసిఫరు ఏ రీతిగా సృష్టింపబడిండు అనేది తన శరీరం అంతా రకరకాల విలువగల వస్తువులతో సృష్టింపబడి ఇది నేను అనేక పర్యాలు ధ్యానిస్తాను కొన్ని సమస్యలు దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ థర్టీ ఇయర్స్ నుంచి నేను లూసీ సంబంధించిన విషయాలు చూస్తా ఇది బహు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకు దేవుడు ఆ రీతిగా సృష్టించాడు తర్వాత బంగారంతో నీవు అలంకరింపబడితే రకరకాల విలువగల రాళ్లే కాకుండా బంగారంతోను అలంకరింపబడ్డాడు దాని తర్వాత నీవు నియమిం పడ పిల్లన గురువులు వాయించేవారును నీకు సిద్ధం అయింది అంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే రకరకాల విలువగల వస్తువులతో అతను తయారు చేయబడ్డవాడు తర్వాత నీవు నియమింపడిన దినంన పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమయ్యిది అంటే పిల్లన గురువులు అంటే మనకు తెలుసు అవి ఫ్లూట్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో పైప్స్ అంటారు లేకపోతే పైప్స్ అంటే అతను నియమింపడిన దినము పైప్స్ లేక మ్యూజిక్ లేక పాటలు సంగీతం అంటాం అసలు పదం సంగీతము వాయించేవారు అతనికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు అంటే ఇతను వాళ్ళకి మార్గం చూపించాలా ఎట్లా పాడాలా అనే మార్గం వీళ్ళు రెడీ ఉన్నారు పిల్లల గురువులు పట్టుకొని ఈ లూసిఫర్కి తప్ప ఎవరికి కూడా మ్యూజిక్ తెలియదు ఎక్కడ పరలోకంలో అంటే కొయర్ లీడర్ అన్నట్టు మన కాలంలో చెప్పాలంటే ప్రతి చర్చిలో కొయర్ లీడర్స్ ఉంటారు అది చాలా ఇంపార్ట్ మనం చాలా చర్చస్లో చూస్తాం కొయర్ లీడర్స్ ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటాడంటే సంఘంను ఆరాధనలో నడిపించడం కొరకు కొంతమంది కేవలం వాటి కొరికే ఉంటారు నేను ఒక చాలా కాలం కిందట కొయర్ లీడర్ ఉంటుంది చర్చిలో అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేవాడిని నేను అవి ప్రాక్టీస్ చేయాలా ఆదివారం అందరితో పాటు కలిసి పాడాలా సెంటర్లో ఉండాలా చర్చ్ మధ్యలో కొయర్ లీడర్స్ కి చాలా కష్టం వాడు తప్పు వాడినట్ంటే అందరూ తప్పు వాడతారు మొత్తం చర్చ అంత తప్పు వాడతారు అంత పవర్ఫుల్ అంత డేంజర్ అన్నట్టు ఆ రోల్ కానీ సిద్ధపడాలో జాగ్రత్తగా దేవుడిని మనం పరచలా అయితే నేను విషయం ఏంటంటే నిన్న ఉదయము దేవుడు లూసిఫర్ ని సృష్టి అంతటిలో కొయర్ లీడర్ లాగా లేక సంగీతాన్ని సంగీతపు నాయకుని లాగా దేవుడు అతన్ని పుట్టించాడు అంటే దేవునికి కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం మనం కూడా ఇష్టమే ఎవరికి ఇష్టం అనేది ఈ లోకంలో సంగీతం అంటే పాటలు పాడాలంటే ఎవరికైనా ఇష్టమే కదా నేను కొంతకాలం కిందట ఒక రీసెర్చ్ రిపోర్ట్ చదివింటి అయితే ఆ రీసెర్చ్ లో ఏమి వాళ్ళు చూపించారంటే ఆ సైంటిస్ట్లు ఇంగ్లాండ్ జరిగింది రీసెర్చ్ అందులో కొత్తగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా న్యూబార్న్ బేబీస్ అంటారు అప్పుడే పుట్టిన పిల్లలు అయితే ఆ పిల్లలని రెండు గుంపులుగా విభజించిండ్రు ఒక గుంపుని ఒక వార్డులో పెట్టిండ్రు ఇంకొక గుంపుని ఇంకొక వార్డులో పెట్టిండ్రు పెట్టి ఆ మొదటి గుంపుకి ఆ పిల్లలకి ఉదయం వాళ్ళ చెవికి హెడ్ ఫోన్స్ పెట్టి ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళంట చిన్న స్లో లెవెల్ లో లెవెల్లో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రతిరోజు వాళ్ళ చెవులకు అది పెట్టి మంచి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఇంకొక వార్డ్లో ఉన్న పిల్లలకి చివరికి మ్యూజిక్ పెట్టలేదంట వాళ్ళని న్యాచురల్ గానే పెరిగణించరంట అయితే మూడు వారాల నాలుగు వారాల తర్వాత ఈ ఎవరి ఆరోగ్యం బాగుంది అని పరీక్షిస్తే మీ మ్యూజిక్ విన్న పిల్లలు మంచి ఆరోగ్యం కలిగి మంచి బలంగా పౌష్టికంగా పెరిగినారంట తక్కిన పిల్లలకి ఏమంతా మంచి ఆరోగ్యం లేనట్టు నార్మల్ గానే ఉన్నట్టు వాళ్ళు రుజువు రీసెర్చ్లో అంటే మ్యూజిక్ ఎంత ప్రభావితం చేస్తుంది మన శరీరాన్ని మన మనసుని మన హృదయాన్ని మన ఆరోగ్యాన్ని అనేది వాళ్ళు అక్కడ రుజువుపరుస్తారు దేవుడికి కూడా మ్యూజిక్ ఎంతో ఇష్టమని ఈ లూసిఫర్ ని తయారు చేసుకున్నాడు తక్కిన దూతలు ఆ పిల్లన గురువులు పట్టుకున్నారు పైప్స్ అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో పైప్స్ అని ఉంది పిల్లన గురువులు ఉన్నాయి ఆ పైప్స్ వాళ్ళు ఊదాల అప్పుడు రకరకాల మ్యూజిక్స్ వస్తాయి అయితే లూసిఫర్కే ఒక్కరికే తెలుసు ఎట్లా వాళ్ళ వాళ్ళతోని వాయించి పియాల ఎట్లా పాడిపించాలా ఆ పిల్లని గురువులను ఎట్లా వాళ్ళు వాయించాలని అయితే నాకు ఒక ఆశ్చర్యమైన సడన్ థాట్ ఏంటంటే నిన్న దినంనా అక్కడి నుంచి పడవే పడితే మళ్ళీ ఈరోజు లీడర్ లేరు పాటలు పాడేవాడు అది నాకు జల్లు జది జలదిరించింది అవును కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి పర్లోకంలో అతని స్థానాన్ని ఇంకా ఎవరు ఆక్రమించుకోలేకపోయినరే పాటలు పాడేవాడు లేడు పరలోకంలో మనకి తెలుసు ఆత్మీయ స్థితిలో పరలోకం ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉందని అడిగేస్తువులు కాశ చెప్పండి అయితే ఎందుకు క్రింద పడవేబడ్డాడు పాటు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పడవేయబడ్డాయి అతనితో పాటు విలువగల రాళ్ళని పడవేబడ్డాయి ఈ లోకంలో వాడు ఇప్పుడు ఆ ని వాడు తెలుసుకున్నాడు ఎట్లా అది నేను దేవుని కొరకు పాడలేను మళ్ళీ ఎవరి కొరకు పాడాలా మనిషి కొరకు పాడలేడు వాని కొరకు వాడు పాడుకోలేడు కాబట్టి వాడు మనుషులని అందరితో ఎవరి కొరకు పాడిపించుకోవాలా గురువులు వాడడానికి ఎవరున్నారు ఆ వాక్యాలను మనం చూస్తున్నాము ఇక్కడ పదమూడవ వచ్చినము చివరి భాగంలో నివు నియమింపడిన దినమున పిల్లల గురువులు వాయించే వారు నీకు సిద్ధమైది కాబట్టి పిల్లల గురువులు ఎట్లా వాయించాలని కూడా తెలియదు కానీ ఇతను లీడర్షిప్ తీసుకుంటే కానీ వాళ్ళు వాయించలేరంట ఇప్పుడు వాడు ఈ లోకంలో పడివేయబడి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది కదా ఎన్ని వేల సంవత్సరాలు మనకు ఎవరు ఎందుకంటే కొన్నిసార్లు నేను మీకు చూపించింటాను ఎప్పుడన్నా ఆది మొదటి వచనము రెండు వచనముల మధ్యలో ఎన్నో వేల సంవత్సరాలు విడది ఆదేందు దేవుడు భూమి ఆకాశంను సృజించింది దాని తర్వాత గ్యాప్ రెండవ వచనానికి వచ్చేటప్పటికీ సంపూ అది వేరే స్థితికి వెళ్ళిపోతుంటుంది వాక్యం అంటే మొదటి వచనానికి రెండవ వచనానికి చాలా విడది అన్నట్టు కొన్ని వేల సంవత్సరాల విడది అప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి జ అగాధములు ని జలముల పైన వచ్చింది ఇవన్నీ ఎప్పుడు పడిపోయినాయో ఎన్ని వేల సంవత్సరాల క్రితం పడిపోయి అఘాధ జలముల మీద అది అలాడుతూనే చీకటి ఈ లోకంలో ఏం చేయాలో తెలియదు కానీ వానికి తెలుసు అక్కడ ఉన్నాడు ఏదైనా తోటలో అని మనం అక్కడ చూస్తున్నాం వాక్యం దేవుడు ఏం చేయబోతున్న తెలుసు బాగా అర్థం చేసుకోండి ఆయనని స్టించడం కొరకు ఈరోజు పరలోకంలో లూసిఫర్ లేడు పిల్లల గ్రోగులు వాయించే వాళ్ళకి మార్గం లేదు ఎవరన్నా మార్గం చూపించాలి కదా ఎట్లా కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రభువు ఎవరికి ఇవ్వలేదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలని నేను అర్థం చేసుకుంటున్నా ఈ టాపిక్ ఈ వాక్యాన్ని ఇంకా నేను కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎంతకాలం వెళ్తుందో మనకు తెలియదు కానీ నేను మటుకో దాన్ని కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు అది షాక్ లాగుంది ఆ మ్యూజిక్ లీడర్ కొయర్ లీడరు యాబ్సెంట్ అక్కడ పరిలోకంలో పాడేవాళ్ళు ఎట్లా పాడాలో తెలియదు మళ్ళీ ప్రభువుకి స్థుతులు అంటే చాలా ఇష్టం కదా ఆయన మన స్థుతుల మీద సింహాసనమాస సింహాసనం వేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనకి పాటలు పాడేవాడు ఎవరు చెప్పండి ఆయనని స్థుతించేవాళ్ళు ఎవరు నేను ఒక సత్యాన్ని గ్రహించిన తెలుసా చాలా మంది హీలింగ్ మినిస్ట్రీస్లల్లా ఇది నేను చూసిన గతంలో నేను కూడా అనుభవపూర్వకంగా చూసినా కాబట్టి చెప్తున్నా హీలింగ్ మినిస్ట్రీలో ఎక్కడన్నా మీరు గమనించండి గొప్ప గొప్ప దైవజనులు స్వసత కూటములు పెట్టినప్పుడు ఏం చేస్తారో కంటి గా వర్షిప్ చేపిస్తారు మనుషులతో కంటి న్యూస్ గా దేవుని శ్రద్ధిస్తూ ఉంటారు ఆడియన్స్ కాంగ్రిగేషన్ కొయర్స్ అంత పాటలు పాడుతూ ఉంటారు దేవుని శ్రద్ధిస్తూ ఉంటారు కంప్లీట్ స్థుతి యాగం అంత అయినాకనే అప్పుడు స్టార్ట్ చేస్తారు హీలింగ్ మినిస్ట్రీ నేను ఈ సీక్రెట్ గమనించిన చాలా సంవత్సరాలు గొప్ప గొప్ప సేవకులు హీలింగ్ మినిస్ట్రీస్ ఉన్న నేను కూడా ఇంకా అనుభవపూర్వకంగా చూసిన హీలింగ్ మినిస్ట్రీ ఇంకంటే ఒకప్పుడు నేను కూడా పాస్టర్ ఉంటాం కాబట్టి నాకు తెలుసా అవన్నీ అనుభవాలు ఇప్పుడు మినిస్ట్రీ వేరే కానీ ఆరాధన పరిచర్య దేవుణ్ణి స్తుతించే పరిచర్య అంతకంటే బెస్ట్ పరిచర్య ఇంకా ఏది లేదు ఎందుకు దేవునికి ఆరాధన అంటే చాలా ఇష్టం మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కాబట్టి మనము ఆయన కొరకు మంచి పాటలు పాడడం నేర్చుకోవాలి కొత్త కీర్తన కొత్త కీర్తన పాడమనా లేదా దావిద్రాజ్ యొక్క కొత్త కీర్తన పాటుడి ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్ అంటాడు కాబట్టి ప్రతి జీవి అతన్ని శృతించాల్సిందే అతన్ని గనపరచాల్సిందే కాబట్టి ఆయనని స్థుతించడం వలన స్వచ్ఛతలు రావడం నేను కళ్ళారా చూసిన కంటిన్యూస్థుతి కంటిన్యూస్గా స్థుతించే వాళ్ళు స్వస్థత పొందడం నేను నా కళ్ళారా నేను కొన్నిసార్లు ఎక్కడున్న పెద్ద పెద్ద ఆఫీసెస్ పోయినప్పుడు ఎట్లా నేను ప్రజెంట్ చేయాలా నా రిపోర్ట్స్ ఎట్లా నేను నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలా అన్న భయం వెంటాడుతున్నప్పుడు నేను ఒక పాట అందుకుంటా నా హృదయంలో గట్టిగా పాడుకుంటా ఇంకైతే బయట మనుషులకు విని వినిపిస్తుంది కాబట్టి ఆఫీసెస్లలో ఎక్కడన్నా బయట ఆఫీస్కి పోయినప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు పోయినప్పుడు భయం వస్తున్నప్పుడు నేను గట్టిగా నా హృదయనే వాడుకుంటా టు ద్లోరీ గ్రేటింగ్ హీ హ్యాథన్ అని పాట పాడినప్పుడు ఎక్కడ లేని ఆ యొక్క భయం అంతా పరిగెత్తిపోతుంది అలా నుంచి కాబట్టి భయం మీద విజయం పొందాలంటే ఆయన నిస్తించడం నేర్చుకోవాలా అన్న విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ఎప్పుడైతే నిస్తుతిస్తావో ఆయన క్రిందికి దిగి వచ్చేస్తాడు ఆస్తుతల మీద సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఆయన పాటలకి దేవుని ధ్యానానికి దేవుణ్ణి ఆరాధించే మనం ప్రారంభించినప్పుడు ఆయన మధ్యలోకి వచ్చి మన మధ్యలోకి కూర్చుంటాడు ఆయనకి ఇష్టం ప్రార్థన చేసిన రాడు ఎందుకంటే ప్రార్థనలు ఆయన సన్నిధికి పోతాయని వాక్యం ఎన్నిసార్లు చూపించింది ప్రకటన గ్రంథంలో దేవదత్తల క్రిందికి వచ్చి పాత్రలలో మన పా నింపుకొని ఆయన సన్నిధికి తీసుకెళ్తూ ఉంటారు కానీ ప్రార్థనలు ఆయనని ఇక్కడికి తీసుకొని రావు కానీ స్థుత్తులు ఆయనని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాయి కానీ ఈరోజు మ్యూజిక్ మొత్తం చెత్త చెత్త చేసి పడేసింది వాడు దుష్టుడు రకరకాల మ్యూజిక్లు చెత్త చెత్త మ్యూజిక్లు అపవిత్రమైన పదాలు ఆ పాటలలో అవి చర్చలు వింటా ఉన్నాయి యంగ్్వనస్థులు వింటా ఉన్నారు పాటలు విని మొత్తం శర్రాన్నంతా వారి జీవితాలన్నంతా చెడగొట్టుకుంటున్నారు దేవుణ్ణి శృతించనీయకుండా వాడు వాడిని శృతించుకోగున మనుషులను సీతపరచుకుంటాడు అపవిత్రతని ఏ పాట చేసినా ప్రేమకు సంబంధించిందే ఏ పాట చేసినా ప్రేమకు సంబంధించిందే మనుషుల మధ్యలో ప్రేమ దేవునికి రావాల్సిన మహిమని దేవుణ్ణి ప్రేమించాల్సింది పై ఈ లోకంలో ప్రేమ ప్రబోధిస్తుంది ఈ లోకపు మ్యూజిక్ సెక్యులర్ మ్యూజిక్ అంటాం దాన్ని మనం ఈ లోకాతీతమైన మ్యూజిక్ దాని నుంచి మనం విడుదల పొందాలా నేను కొన్ని సంవత్సరాల క్రితము ఈ ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేనేం చేసినా యొనా కాలం నుంచి వింటున్న మ్యూజిక్ మొత్తం తీసి చెత్తకొండీలు పడేసిన క్యాసెట్లు సీడీలు అన్ని కుప్పలు కుప్పలు కొన్ని వందల క్యాసెట్లు పడేసిన సమస్తం పెంట కుప్ప కంప్యూటర్స్ అలా హార్డ్ డిస్క్లలో ఉన్న ఆ పాత మ్యూజిక్ మొత్తం డిలీట్ చేసి పడేసిన క్షణాలలో టెరాబైడ్స్ టెరాబైడ్స్ మ్యూజిక్ మొత్తం క్లీన్ చేసేసిన ఆయన కొరకు పడాలి ఒకప్పుడు పాడిన సైతాన్ కొరకు ఎందుకంటే వాడి మ్యూజిక్ అది కానీ ఇప్పుడు మనం ప్రభు కొరకు వాడాలా ఆయనని మహిమపరచాలా మన మినిస్ట్రీ అంత దానికి సంబంధించింది ఆయన తబ్బిబ్బైపోతారంట మనం పాటలు పాడుతుంటే గడప కమ్ములు అక్కడ గడప కమ్ములు అదురుతాయంట నువ్వు స్థుతి ఆరాధన చేస్తే మొత్తం అది షేక్ అయిపోతుంది అంతా షేక్ అయిపోతుంది నీ పాటల ద్వారా నీ ఆరాధన ద్వారా ఎవర ఇంత ఈ రీతిగా పాటలు పాడుతున్నది ఆయన దిగొస్తున్నాడు దూతలతో పాటు నేను నేను ఎన్నిసార్లు ఆ స్వరం విన్నా దూతలు దూతలు పాటలు పాడుతున్నారు నేను నా చెవులరా విన్నాను నేను నేను వాళ్ళతో కలిసి పాట పాడడం నాకు అనుభవమైంది ఆ రుచి ఇవి మనం ఆయన కిందికి దిగొచ్చేస్తున్నాడు ఆయన చుట్టూ దేవదూతలు ఆ రెక్కల శబ్దాలు నేను విన్నా ఆ దూతలు కొన్ని వేల లక్షల కొరి దూతలు హిం పాడుతున్నారు వాళ్ళతో పాటు నేను రాగం పికప్ తీసుకొని నేను కూడా వాడుతున్నాను అయిన వ్యూడేస్ అనుభవాలు కాబట్టి నేను స్టేజ్ల మీద పడదలుచుకోలేదు డిసైడెడ్ కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను నేను సృతిస్తాను అందరితో పాటు కలిసి స్థుతిస్తాను అటువంటి భాగ్య ప్రభు మనకి ఇచ్చిండు మనం అందరం మనం స్థుతించాలా గనపరచాలా అందుకొరికే లోకంలో మనం ఆయన మనం రక్షించుకున్నాడు కాబట్టి ఆయన కొరకు క్రొత్త కీర్తన పాడాల ప్రకటన గందలా చూస్తాం విమోచింపబడినాక ఆయన సరిగ్గా వచ్చినాక క్రొత్త కీర్తన పాడతాం అంట అది ఎవరికి రాదంట ఆ పాట అక్కడుంది వాక్యం మనం తప్ప ఎవరు పాడలేరు పాట కాబట్టి అటువంటి కృపల్లో ప్రభు మనందరూ నడిపించడానికి చిన్నగా ప్రార్థిస్తాం పరశుద్ధర తండ్రి వందనాలనైనా ఈ యొక్క కృపాన్ని బట్టి మీకెంత వదనాలు మీ రక్షణ బట్టి మీకు ఎంత వదనాలు మీరు ఖయాధనంగా మీ ప్రాణాన్ని పెట్టి మొలుకొనుకున్న కాబట్టి నేను మా స్థుతుల మీద సింహాసనా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం మిమ్మల్ని ఘనపరచాలా స్థుతించాలా తండ్రి కొన్ని ఆడాలా ప్రభా అవును ప్రభా దూతలు కొన్ని ఆడుతున్నారు ప్రభా లూసిఫర్ అక్కడి కొరి కొయ లీటర్లు కానీ ప్రభా మీరు మనుషుల స్థుతుల మీద ఆసక్తి నేను కాబట్టి మిమ్మల్ని స్థుతించి గనపరచాల అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ మై ఏసు క్రీస్తు పరిషు నామం ప్రార్థించినాం తండ్రి ఆమిన్